దేవుని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి ఆయన పరిశుద్ధ నామానికే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటున్నాను మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక మనము స్కైపు ఆరాధనను మరి స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన ద్వారా ఎందుకంటే లోకంలో ఆయన ఒక్కడే దేవుడు మనుషులు ఎవరు నమ్మదగిన వారి అందుకని ఈ ప్రార్థన ద్వారా మరి స్కైపు ఆరాధన స్టార్ట్ చేసుకుందాం స్వరాజనా ప్రైజ్లాడ్ అనా ప్రైజ్లాడ్ అది పాటార్టింగ్ మీరు పాట పడండి శాంతమశీషారు అపరిషుడా మా ఉన్నతుడా సర్వాధికారి అయిన దేవా సర్వశక్తి కలిగిన మా దేవ ఏసయ నీకే వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన ఇదిగా ప్రభు ఆకాశం సింహాసనం భూమిని పాదుకుంటుంది తండ్రి నీ పాతపీఠం దగ్గర ప్రభా మరపడుతున్నాం తండ్రి ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా మా మధ్యలో మీద దిహండి నయన పరిషితుడానికి వందనాలు తండ్రి మీ ఆత్మను మాపై కుమ్మరించండి ఆలోక మర్మాలు మాకు బయటపరచండి ఏసయ్య మా ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నావు దేవా ఏసయ నీకే వందనాలు తండ్రి ఆశ్చర్యకరుడా అర్భుతార్యాలు చేసే దేవా నీకే వందనాలు తండ్రి నీ నామంకే ప్రభా మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లినిగా క్రి ఏసీకే స్తోత్రులు స్తోత్రాన్ని ఆయన ప్రభా మీరు మా ఎడలా ప్రభా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి చేస్తున్నారు ప్రభా నీకే కోట్లా అది వందనాలు ప్రభావ ఏసయా నీకేస్తు తన స్తోత్రాలు ఆన్లైన్ ప్రార్థనలు ప్రభావ ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలా వేసు ప్రభా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాలా వేసే ప్రభా సహాయం చేయండి ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి వేసు ప్రభా నీకేస్తూ తన స్తోత్రాలను అయినా ప్రభా సిద్ధపాటు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభావ పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి నీ వాక్యం చేతమ్ము శుద్ధి చేయండి ఏసయ మాతో మాట్లాడండి ప్రభా ఆటల ద్వారా మీరు మైమో పొందండి నాయన ఇక ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థన అంతట్లో ప్రభాత్ నడిపింపు దయచేయండి ప్రతి ఒక్క సైతాను ఆటంకాలన్నీ కొట్టివండి ఏసే వంధనాలు తండ్రి మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు అర్పించుకుంటూ ఏసమ్మను ప్రార్థించే తండ్రి ఆ ప్రైజ్ లోడు బ్రదర్ అన్న ప్రైజ్ నాడా మీరు పాట పాడండి పాడుతున్నానా ఏహోవా నాకు వెలుగాయే ఏహోవా నాకు రాక్షణయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ నడు భయపడను ఏహో వా నాకు వెలుగాయే నాకు వానాక్షణయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ నడు భయపడను నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే ప్రభు సీ దిలో స్తి గణను నీలపుడు ప్రభు స ని దిలో స్తృతి గణ ము చేయ యోవా నాకు రక్షణ నా ప్రాణ దుర్గమయ నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ నడు భయపడను నా కోండో నా కోటయో నాశ్రయము నీవే Nā kōndayū, nā kōtayū, nā astraya mūni vē. నేను లపుడు ప్రభు సో స్ము చేదను నేను లపుడు ప్రభు సో స్నాను ఏవా నా కులుగా ఏవా నా కురాక్షనయే నా ప్రాణ దుర్గమే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ నడు భయపడను నా తాలియో నా తాండ్రి ఒకవేళ విడచినను నా తాలియో నా తాండ్రియో ఒకవేళ విడచినను ఆపత్కాలములు చెయ్యి విడువకను ఇహువా నన్ను చెరదీయును ఆపత్కాలములో చెయ్యి విడువకను ఏహోవా నన్ను చెరదను నాకు వెలుగాయే ఏహో వానకు రాక్షణయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ భయపడను ఏహోవా నాకు వెలుగాయే ఏహోవా నాకు రాక్షనయే నా ప్రాణ దుర్గమయ్యే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను <Nenu> ఎవరికి ప్రేరేకేష్ సిస్టర్వీన్ నవీన్ కు మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలా చెడు వేస దేవుడు విడుదల చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు లోపడాలి వాళ్ళకి రక్షణ ఉండాలి ఆయన పేరు నవీన్ అర్చిత సిస్టరు ఆ బ్రెయిన్ క్లాట్ బ్రెయిన్ క్లాట్ నుంచి ఆమె సమస్య నుంచి విడుదల పొందాలా దేవుడు స్వస్థపరచాలా అర్చిత సిస్టర్ నవీన్ నవీన్ బ్రదర్ గురించి ప్రార్థించండి ఒక్క నిమిషము హర్షిత్ అన్న హర్షిత్ అన్నీన్ హర్షిత సిస్టర్ బ్రెయిన్ కార్డ్ నుంచి నవీన్ సిస్టర్ ఆయన డ్రింకింగ్ నుంచి ఇంకా ఫ్యామిలీ రక్షణ రావాలి మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి సిస్టర్ తల్లిదండ్రులకు ప్రేమల దేవ కృపల తండ్రి దేవ్రభ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్తోత హళలిజ్ వశుధర ఒక సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభ తండ్రి దేవ్రభ ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకరింపు చెడిగించండి ప్రభా ప్రతి బిడ్డని కృపలు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ ప్రభ ప్రతి వారం గాలం వేసుకొని లాక్కారండి తండ్రి వందల ప్రభా దేవా ప్రభా అదే విషయంగా ప్రభా వేరే ప్రభ నీ సన్నదికి తీసుకొస్తుంది కదా తండ్రి మరి వాటికి సమాధానం దాయించింది ప్రభా వారి కుటుంబాల కోసం ప్రభా ప్రార్థిస్తున్న తండ్రి నీ యొక్క నవీన్ బ్రదర్ ని తాకండి ముట్టని స్వాస్థపరచుని ప్రభా చెడ్డ వయసుల నుంచి ప్రభా యేసుకృష్ణ నామంలో ప్రభావ డ్రింకింగ్ హ్యాబిట్ యేసుకృష్ణ దేవ యేసుప్రభ మీరాత్మక క్షేదించండి తల్లిదండ్రులకు ప్రభా తను లోబడి జీవించాలా దేవ యేసుప్రభ తన మాయని మీద తాకండి ముట్టని స్వాస్థపరచండి తన నరాలంతట్లో కూడా ప్రభా యొక్క జీవం ని కుమరించండి ప్రభా సంపూర్ణమైన స్వాస్థత ఆరోగ్యాన్ని ది ముఖ్యంగా తండ్రి తను పీడిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ తియ్యమ నచ్చలేశూక్రిస్తు పాతలకలు బంధింపబడనుగా కొమ్మని యేసుక్రిస్తుని నామంలో దేవా యేసు ప్రభ తన తలంపులన్నింటినీ కూడా ప్రభా గద్దటివేసి ప్రభ తన నీ సన్నిధికి రావాలా ప్రభా అబ్బిడని నీ చేర్చుకోండి నీ సన్నదికి రావాలా ప్రభా ఎందుకంటే ప్రభా చివరి రోజులున్నాయి కాబట్టి ప్రభ ఆత్మనశించి పోకున్న ప్రభ అబిడని కాపాడండి రక్షించండి తండ్రి ముఖ్యంగా ప్రభా ఆ డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి ప్రభా ఆ యొక్క బానిసత్వం నుంచి ప్రభా ఏసుమంలో బిడెల దైత్యం తండ్రి దేవాయ్ చేర్చుకొని రకండి ప్రభా అదే రీతిగా ప్రభా సిస్టర్ విషయంలో ప్రాధిష్టండి మీ యొక్క ఆత్మకార్యం చేరిగించండి ఆ బిడ్డకి ప్రభా బ్రెయిన్ లో నా బ్రెయిన్ హ్యూమర్ నుంచి ప్రభావ మీ తాకే ముట్టి స్వస్థపరచండి ఆ బ్రెయిన్ క్యాన్సర్ నుంచి వడేళ్ల దైత్యం తండ్రి దేవాయసు ఆ బిడ్డ ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏము కళ్ళలో నీ యొక్క జీవం కుమరించి ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేది తండి దేవాయిచు ప్రభా బిడ్డ పరిస్థితి ప్రభా చాలా ఘోరమైన పరిస్థితులు ఉంది తండి ఈ కృపలో జ్ఞాపకం చేసుకుంటారు ఆ బిడ్డకి ప్రభావ అవకాశము అనుగ్రహించని ప్రభావ దండి ప్రభా వేసయ్యా ఆ బిడ్డ బ్రెయిన్ ని మీ తాకన్ని ముట్టని స్వస్థపరచండి క్షేమించండి ప్రభా ఆ ప్రతి పాపము క్షమించండి తండ్రి ఆ రక్షణలోకి నడిపించుకోండి వేసాయా ఆ కుటుంబం ఎంత బాధ వేదన దుఃఖం చేత ఉన్నారో ప్రభా వాటిని ఎట్టు దయచేసి తండ్రి ఆ బిడ్డకి ప్రభా జీవన్ పొడిగించండి ఆ బిడ్డకి బాగుచ్చేయండి తండ్రి ఆ బ్రెయిన్ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి నిలబెట్టమని ఏ సుక్రీస్తున్న ప్రార్థున్నాం తండ్రి ఎల్లిసమ్మ కంటి దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు సుందర్రావు బ్రదర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి వాళ్ళ కుటుంబంలో సమాధానం ఉండాలి రేణుకా సిస్టర్ యాదగిరి బ్రదర్ ఈ నలుగురు గురించి రైజులాడ్ ఏదైనా సిస్టర్ రైజులాడ్ అన్న రైజులాడ్ సిస్టర్ సుందర్రావు ఎల్లిసమ్మ సుందర్రావు బ్రదర్ గారు వాళ్ళ ఎల్లిసమ్మ కంటి గురించి రేణుకా సిస్టర్ యాదగిరి గురించి బ్రదర్ గురికి స్తోత్రం పరిశుద్ధుడ మేమోన్నతుడ సరశక్తి మంత్రుడ జీవంగా తండ్రి నీకే వందనం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి స్వతరం ఎంతగానో ప్రభు ప్రోత్సహిస్తూ రక్షించిన దేవ కాచి కాపాడిన దేవ భద్రప్రశా తండ్రి నీకు వందన స్తోత్రం ఏమి చలించిన మరి విజ్ఞాపన ప్రార్థన కోసం ప్రార్థిస్తున్నాం మరి సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థించిన బిడ్డ ముట్టండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి తాగుదల పొందాల సైతం శక్తులను కూలిపోనుక ఆ బిడ్డ నీ రాజ్యాన్ని శక్తి బిడ్డ దయచేసి నీ పరిశుభాత్మ్యత అభిషేకించండి నా ప్రభావ తండ్రి ముట్టండి ఆయన ఆ బిడ్డకి సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల ఇచ్చిన తండ్రి నీకు వందనాలు అప్పుడు సాగుపిడిగా మా మధ్యను నిలబెట్టిన దేవా నీకు వస్తాను కుటుంబంతో రక్షించుకోండి నీ సాకిడిగా నిలబెట్టండి తండ్రి నీకు స్తో చెల్లిస్తున్నాం ప్రభా రేణుకృష్ణ ముట్టడి తాకండీలైనా అప్పుడే సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి అప్పుడకెక్కడైతే ఎంతో బాధపడుతున్నాయి సంపూర్ణంగా విడుదల పొందుక సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి సేవల బహుబలంగా మీరు వాడుకొని రాజ్యాన్ని కట్టబెట్టిగా మీరు వాడుకొని రాక పచ్చుకోండి తండ్రి యాదగిరి విషయంలో ప్రార్థిస్తున్నాం ఆవిడ ముట్టడి తాకండీలైనా సంపూర్ణంగా విడుదల దయచేసి అప్పుడకు సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి ప్రతొక అలవాటు నుంచి విడుదల దయచేసి కుటుంబం అంతా రక్షించుకోండి ఈ నాలుగు కుటుంబం అంతా రాకడకత పరిచబని కాక గొప్ప విజయాన్ని మీద సైతాన్ని శక్తిని కూల్చివేసి గొప్ప విజయాన్ని దయచేసి ప్రతో అమ్మాయి నీకే కాలుగును దిలీ బ్రదర్ ప్రైజ్లాడ్ ఒక పాట పాడండి పాట పాడతారా ఆ పాడుతానా పాడుత నిమిషాలతో నా యేసుకే స్థుతి పాడేదా వెకువని లేచిన ప్రభునే కొనియాడేదా నిబరముతో నా యేసుకే స్థుతి పాడేదా వెకువని లేచిన ప్రభునే కొనియాడేదా ఎసయ్యా ఎసయ్యా స్థుతులకు పాత్రుడవు నీవ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమఘనతలు నీకయ్యా ఏసయ్యా ఏసయ్యా స్తులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమఘనతలు నీకయ్యా నిబరముతో నా యేసుకే స్థుతి పాడేదా లేచిన ప్రభునే కొని ఆడేదా నిబరముతో నా యేసుకే స్థుతి పాడేదా వెక్కువనే లేచిన ప్రభునే కొని ఆడేదా ఏసయ్యా ఏసయ్యా స్థుతులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమఘనతలు నీకయ్యా ఏసయ్యా ఏసయ్యా స్తులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమఘనతలు నీకయ్యా నిబరముతో నా యేసుకే స్థుతి పాడేదా లేచిన ప్రభు నే కొని ఆడేదా కష్టకాల మందు నాకు కనికరము చూపేను కాలు జారుతున్న వేళ కరుణతో నిలిపేను కష్టకాల మందు నాకు కనికరము చూపేను కాలు జారుతున్న వేళ కరుణతో నిలిపేను కడుపు కాలుతున్న వేళ నా కడుపు నింపేను కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చేను కడుపు కాలుతున్న వేళన్నా కడుపు నింపేను కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చాను కఠినమైన కాలములో నా నిలిచేను నిలిచేను ఏసయ్యాసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యాసయ్యా మహిమఘనతలు నీకయ్యా ఏసయ్యా ఏసయ్యా స్థుతులకు పాత్రుడవు నీవయ్యా ఎసయ్యా ఎస్తయ్యా మహిమఘనతలు నీకయ్యా నిబరముతో నా యేసుకే స్థుతి పాడేదా వెకువ నిలిచిన ప్రభునే కొని ఆడేదా నిబరముతో నా యేసుకే స్తుతి పాడేదా వెకువని లేచిన ప్రభునే కొని ఆడేదా దిక్కు దేశకు దర్శనమునిచ్చేను ధనము ఘనము లేని నాకు ఘనధాన్యంతోనిచ్చాను దిక్కు దేశ లేని నాకు దర్శనమునిచ్చాను ధనము ఘనము లేని నాకు ఘనతాన్యంతో నిచ్చేను దిక్కుతో చనివేలా నా దిక్కై నిలిచేను దుష్ట శక్తులన్నిటినీ నాకు దూరాపరిచేను దిక్కుతో చనివేలా నా దిక్కై నిలిచేను దుష్ట శక్తులన్నిటినీ నాకు దూరపరిచేను దీవెనలు కుమ్మరించి ధన్యునిగా చేసాను ఎసయ్యా ఎస్ అయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమగనతలు నీకయ్యా ఏసయ్యా ఏసయ్యా స్తులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఏసయ్యా మహిమగ నతలు నీకయ్యా నిబరముతో నాయసుకే స్థుతి పాడేదా వెకువ ప్రభునే కొనియాడేదా నిబ్బరముతో నా యేసుకే స్తుతి వెకువ నిలిచిన ప్రభునే ఆడేదా కొనియాడెదా స్తుతులకు ఎసయ్యా స్తులకు పాత్రుడవునివయ్యాం ఎసయ్యా ఎసయ్యా మహిమఘనతలు నీకయ్యాం ఎసయ్యా ఎసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా ఏసయ్యా ఎసయ్యా మహిమఘనతలు నీకయ్యా నిబరముతో నా యేసుకే స్తుతి పాడేదా వెక్కువన్నీ లేచిన ప్రభునే కొనియాడద నిబర ఎసుకే స్దా అన్న ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్ రవి బ్రదర్ ప్రైజ్ బ్రదర్ ఆ బ్రెదర్ ప్రైజ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ బ్రదర్ సాక్షడ తండ్రి కృపామేడ జీవం గల దేవ యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవ నికే స్థుతులు స్థోత్రం యేసుక్రీస్తు పరిశుద్ధం బట్టి మేము ప్రార్థిస్తుండేగా ప్రభావ నైనా ప్రభావ మీరు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ప్రవా నైనా అన్నాడు ప్రభా శిష్యులు ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రవా ప్రభా నీ నామంలో ప్రభా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రభావాళ్ళు చేసిన పత్తి పరిచర్ అయిన మీతో సేవ్ చేసినారు ప్రభా అయినా మీరు ఎంతగానో ఆనందించినారు కాబట్టి నైనా మీరు ఇప్పుడు మీ సమక్షంలో మేమందరం ఉండం కనుక ప్రభావా చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి మీకు చేసిన పద్ నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా మేము మీరు చేసిన కార్యాలను మేము పంచుకుంటుగా ప్రభావ మీకు పశుదాక నడిపింపు మాకు అనిచ్చండి దేవాత దేవా మా తలంపులు మా వాళ్ళు ఇచ్చిన సంస్థాన్ని కొట్టివేసిన మీకు తలంపులు మీకు పరసగాక నడిపింపు మాకు దయచేసి మాట్లాడమని ఫేస్బుక్ తీసుకుని పరిశుద్ధి ప్రార్థ్యాం తండి ఆమె లాస్ట్ వీక్ ఆ రెండు వారాల క్రితము లాస్ట్ మంత్ ఎండింగ్ లో ప్రతి మంత్ లో ఒక అవుట్ రీచ్ ప్రేయర్ కి మేము పోవడం జరుగుతుంది చాలా మంది మన బ్రదర్ సిస్టర్స్ అందరు తెలుసు అయితే ప్రతి ట్రిప్ లో కూడా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నారంటే ఒక ట్రిప్ నుంచి ఒక ట్రిప్పు రకరకాలుగా దేవుడు అనేక విధాలుగా అనేకమైన ప్రజల మధ్య వాళ్ళకి కనివిని ఎరిగిన రీతిగా అలాంటి ప్రజలతో ఎట్లా మాట్లాడాలనేది దేవుడు కొన్ని అవగాహన కొన్ని ఆయనకు నడిపింపు పరిశుధాత్మ దేవ ఎట్లా నడిపించింది అనేది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆయన చేసిన కార్యాలను బట్టి కూడా కాబట్టి ప్రతిసారి మేము ఏడు మంది టీం వెళ్తూ ఉంటాము అందులో యాక్చువల్లీ అది మనది అవుట్ రీచ్ గ్రూప్ అంటే అది వేరే గ్రూప్ అది కాబట్టి మనల్ని అన్ని చేశారు మన చంద్రశేఖర్ అని నన్ను కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్ గా దేవుడు ఎందుకు అక్కడ నడిపిస్తాను అనేది ఆ మాకు అర్థమైంది కొంతకాలానికి కాబట్టి ఆ రీతిగా మేము అంతా పచ్చరికి లాస్ట్ మంత్ లో కొన్ని విశేషమైన కార్యాలు జరిగినాయి ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ మేము ప్లాన్ చేసింది శ్రీశైలము అటు ఒక ఏమంటారు అది చెంచు చెంచు తేగకు సంబంధించింది అనమాట అంటే నల్లమల ఫారెస్ట్ అయితే అక్కడ భయన్ అని ఒక బ్రదర్ ఉంటాడు చాలా భారం కలిగిన సేవకుడు అక్క అడవి ప్రాంతాల్లో చేసేవాడు అనమాట ఆయన అయితే ఆయన సార్ ఈసారి మీకు ఖచ్చితంగా మీరు రావాలి అంటే ప్రతి ప్రతిసారి పాస్టర్స్ కాన్ఫరెన్స్ తో పాటు ఇవన్నీ చేసేవాళ్ళము కాబట్టి ఈసారి ఏంటంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ లేకుండా ప్రభు ఎక్కడ నడిపించినది నేను చెప్తాను అంత ఫుల్ గాసుకులు అనమాట మొత్తం అందరికి పొలాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న చాలా మందికి సువార్త చెప్పి ఈసారి చాలా మంది కనీసం రెండు మూడు మంది పైనే ఆ సువార్థ ఈసారి ఆయన నడిపించే విధానము అక్కడ ప్లాన్ చేసినప్పుడు ఆ ఫోన్ చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ ఉండడానికి పరిస్థితులు అనుకూలించలేదు అయితే ఆ ఎందుకో ప్రేరేపణ అనమాట వచ్చేటప్పుడు కాబట్టి ఒక అను అనుకోని రీతికి ఉన్న ఒక ఆ రోజు నైట్ మేము ఎక్కడ ఉండాలనేది లేట్ అయిపోయినప్పటికీ ఘాట్ ఏరియా శ్రీశైలం రోడ్లో నైన్ ఓ మొత్తం గేట్స్ బంద్ చేస్తారనమాట ఎందుకంటే అడవులు పుల్లు సినిమాలు ఇవన్నీ రోడ్ల మీదకి కాబట్టి ఆ టైమ్ మేము రీచ్ కాలేకపోయాం ఎందుకంటే సాయంత్రం పడు గదిలా లేట్ గా గదిలిం కాబట్టి రీచ్ కాకపోతే ఎట్లా చేయాలి ప్రాబ్ అంటే ఆ టైంలో ఒక బ్రెదరు ఎబ్రోన్ బ్రెదరు అక్కడ పరిచయం కావటము తర్వాత అక్కడ ఆ నైట్ అక్కడ మేము బస చేయటం జరిగింది ఫ్రైడే రోజు నైట్ నైట్ అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు బాగా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు తర్వాత మార్నింగ్ పొద్దున్నే బయలుదేరి ఆ ప్రాంతానికి ఆ ఆ శ్రీశైలం మధ్య ఆ ప్రాంతానికి మేము బయలుదేరి అయితే అక్కడ కొంతమంది చెప్పుకుంటూ వెళ్ళినాము తర్వాత అక్కడ పరిచయం చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రాంతానికి పోతే అక్కడ చాలా మరీ చాలా గౌరవంగా ఉంది పరిస్థితి ఆ చాలా ఇదిగా ఉంది కాబట్టి ఎట్లా ఉండాలి ఇక్కడ అనేది ఒక ఆలోచన పడిపోయినాం అనమాట తర్వాత ఏమనిపించింది సరే ఎట్లా ఉన్న మినిస్ట్రీ ఏమో సైడ్ ఉంది దోర్నాల సైడ్ ఉంది మేము ఉండేది ఏమో సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ పోయి అక్కడ పోయి మళ్ళీ సాయంత్రం రావాలా పోవాలంటే చాలా కష్టమైంది కదా అని చెప్పి అందరూ ప్రార్థన చేస్తే దేవుడు ఒక సరే అక్కడ మినిస్ట్రీ ఉంది కాబట్టి మను ఏం చేద్దామంటే ఇక్కడ వేకప్ చేసి ఇక ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోతాం అటు సైడ్ ఎక్కడ చూద్దాం అన్నట్టుగా మన నైట్ ఒక హెబ్రోన్ బ్రదర్ దగ్గరికి పోయినాం కదా అక్కడే కాంటాక్ట్ చేస్తామని ఒక ఆలోచన వచ్చింది సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడ పోతా పోతే ఇంకా అందరికి సువాటర్ ప్రకటించుకుంటూ అటు వెళ్తా ఉన్నప్పుడు ఆ సాయంత్రం అయిపోయింది ఆ ఫస్ట్ రోజు ఎవరికైతే మేము ఎక్కడైతే మేము బస చేసినామో ఫ్రైడే రోజు నైట్ హైదరాబాద్ బయలుదేరినప్పుడు ఆ బ్రదర్ ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ అసలు ఏమి అర్థం కావట్లేదు కానీ ఫోన్ కలవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల ప్రభావం ప్రార్థన చేసిన కలిసి అప్పుడు దేవుడు ఒక ద్వారం చేసిండు ఆ ఇక్కడ మార్కాపురం దగ్గర ఊరికే నాకు గ్యాప్ మస్తలేదు ఒక పల్లెటూర్ అనమాట అక్కడ బ్రిటానియా ఎబ్రోన్ బ్యాక్గ్రౌండ్ చర్చ్ ఉండే బ్రిటానియా అక్కడ దిలీప్ దిలీప్ ఫిలిప్ దిలీప్ బ్రదర్ ఒక అతనుండే వాళ్ళ డాడీ డాడీ పెద్ద అయినా తర్వాత రాజు బ్రెదర్ అని ఒక అబ్బాయి వాళ్ళ కొడుకు అయినా అయితే మా దగ్గర ఉన్న నారాజ్ మీకు తెలుసు చాలా మంది తెలుసు మన కేవీ వాకింగ్ షేర్ చేస్తున్నాడు అయితే తనకు అక్కడ కొంతమంది పర్చేస్తున్నారు అక్కడ ఆ ఏరియాలో అయితే అన్న ఇట్లా వాళ్ళ దగ్గర ఒక పాస్ట్ తెలిసిన అయినా ఒక హైబ్రౌన్ బ్యాక్గ్రౌండ్ కూడా కాబట్టి ఒకసారి మనం పోదాం అక్కడ ఫోన్ చేస్తామంటే సరే చేయి బ్రదర్ అంటే ఆ ఫోన్ చేస్తే వాళ్ళు సరే రెండు బ్రదర్ అని చెప్పంటే ఇంకా మేము గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తున్నారు అంటే ఆశ్చర్యం అసలు నే మేము ఎన్ని సార్లు పోయినాం కానీ అంత ప్రేమ చూపించిన చాలా మంది చూపించారు కానీ వీళ్ళ మటుకు మమ్మల్ని ఎట్ట చూసారంటే అసలు ఎంతగా మాకు ఆధిక్యం ఇచ్చారంటే అసలు ఏం కావాలి సార్ ఏం కావాలి సార్ అట్లా ఫుడ్డు విషయంలో కానీ ప్రతిదీ వద్దు మేము అన్ని తెచ్చుకున్నాం బ్రెదర్ అంటే లేదు బ్రదర్ మీరు మా దగ్గరకు వచ్చారు ఖచ్చితంగా మీకు ఆధిక్యం ఇవ్వాలని చెప్పి అసలు వాళ్ళు ఎంత కష్టపడరు ఇంత మంచిగా వాళ్ళు మమ్మల్ని విసులు చేసుకొని మంచి ఆహారం పెట్టారు తర్వాత ఆ ఆ రోజు నైట్ వాల్ తో పాటు కొంతమంది సేవకులతో పాటు మేము సంభాషించడం కొన్ని విషయాలు వాళ్ళు కాబట్టి ఆ ట్రిప్ లో మాకు అనిపించిన ప్రభావా మేము అనుకున్న ప్లానింగ్ వేరే కానీ ఇక్కడ ఎందుకు నడిపించిన ప్రభావం బ్యాక్గ్రౌండ్ సాధారణ మన పోము మన పరిచయం వేరే ఉండే కానీ ఆ రోజు ఎందుకు అక్కడ నడిపించింది దేవుని నడిపింపు ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకొలుగుతాను అక్కడ సండే సర్వీస్ జరిగింది అన్ని హెబ్రోన్ చర్చి లెళ్ళినాం మన పరిశుద్ధురావు కూడా ఆల్రెడీ మన కేవీపీఎం పేదలు ఒక పేదలు అక్కడ అడుగు ఆ ప్రాంతంలో చర్చిలో కొన్ని కాబట్టి అక్కడ కొన్ని చర్చెస్ మొత్తం కవర్ చేసిన ఒక నాలుగైదు చర్చిలు కవర్ చేసిన మొత్తం హెబ్రోన్ సంబంధించింది కానీ అక్కడ ఊహించిన రీతిగా దేవుడు మాట్లాడటం కొన్ని విషయాల వరకు బయలుపరచబడటం హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు ఎట్ల వాళ్ళ విధానం ఏందనేది నాకు నాకైతే చాలా ఈ ట్రిప్ లో అయితే చాలా అవగాహన వచ్చింది ఫెబ్రోన్ శివకులు అక్కడ ఉన్న విశ్వాసం కానీ ఎట్లా వాళ్ళ రీచ్ అప్రోచ్ కావాలి ఎట్లా వాళ్ళు వాళ్ళకి ప్రభు వాక్యానికి మనం చేయాలనేది నాకైతే అర్థమైపోయింది ఈ ట్రిప్ అయితే సెకండ్ టైం నేను ఫెబ్రోన్ నుంచి సెకండ్ టైం టైం అనుకుంటా కానీ దేవుడు ఊహించని అందరినీ ప్రతి ఒక్కరిని మన చంద్రశేఖర్ మన తర్వాత మన శాంబ్రదర్ ఇంకా మన గ్రూప్ అందరినీ అందరూ ఒక రీతి ఒక చర్చ్కి వెళ్ళిపోయినారు అందరూ డివైడ్ అయిపోయినారు ఏడు మంది ఏడు సంఘాలకి వెళ్ళిపోయినారు డివైడ్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు బహుగా అందరిని వాడుకున్నాడు తర్వాత సాటర్డే రోజు శనివారం రోజు ఎప్పుడైతే మేము నైట్ అక్కడ పోయినా శనివారం నైట్ ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాను ఇది చాలా దేవుడు ఎందుకు మమ్మల్ని నడిపించి ప్రభావ ఎందుకు ప్రవాహ మమ్మల్కి నడిపించిన ఈయన ప్రేమను మేము మేము దాన్ని దాని మేము జీవి అంటే ఇది మేము ఈ ప్రేమకు మేము ఏమి ఇవ్వాలి వెళ్ళి ప్రభావ ఎందుకు నడిపించినాం ప్రభా అన్నప్పుడు ప్రేమను విషయం బయలుపరిచింది ఏంటంటే కొంతమంది సేవకులు అక్కడ హైదరాబాద్ వాడు ఆ ఫ్యామిలీ మొత్తం హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం హార్ట్ ప్రాబ్లమ్ తో చాలా మంది చనిపోయినట్టస్ట్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ సర్జరీ అయిన దానికి కాబట్టి అక్కడ దురాత్మ అక్కడ స్పిరిట్ అనేది వాళ్ళని వాళ్ళ కుటుంబీకుల నుంచి వస్తా ఉంది కాబట్టి ఆ రోజు సార్ మన చంద్రశేఖర్ సార్ మనం అందరూ మేమిద్దరం కలిసి ఒక ఆమె చింత చెట్టు ఆమె విశ్వాసి కానీ చింత చెట్టు ఆమె పడిపోయింది కింద పడిపోయింది కింద పడిపోతే ఆమెకి పోవాలా చెప్పి ఒక తలంపు ఆమెకి పోయి పడిపోయింది మనుషులు బెడ్ బెడ్ లో పడిపోయింది ఆమె కొన్ని నెలల నుంచి బెడ్ రెస్ట్ లో ఉందామె మందులు వాడుతున్నారు తర్వాత వాకర్ ఉందానికి ఏదన్నా ఉంటే అట్లా అట్లా సరిగ్గా లేసే స్థితి కూడా లేదా అంటే అట్ స్థితిలో ఉంటే ఆ పాస్టర్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ అల్లుడు అయితే వాళ్ళ బంధువులు అనమాట అన్న ఇట్లా మీరు ఎవరు ప్రార్థన చేయాలన్న ఇట్లా ఒక సరే ఇంకా మిగతా బ్రదర్స్ అంతా ఉంటే చంద్రశేఖర్ బ్రదర్ నేను ఇద్దరు అన్న నేను ఇద్దరు సరే ప్రేయర్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది ఇంటికి పోతే అప్పుడు ఒక వాక్యం దేవుడు బయలుపరిచింది ఏంటంటే ఆ లోకాస్తు వార్తలో ఒక వాక్యం ఉంటుంది అబ్రహాము కుమార్తె ఈమె కూడా అబ్రహాము కుమార్తె అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ఆమె నడుము వంగిపోయి రోగగ్రస్తంతో ఉంటే విశ్రాంతి దిన యేసు స్వస్థపరుస్తారు ఆ వాక్యము అది అన్న ద్వారా అది వాక్యం అది రివీల్ అయింది అంటే అబ్రహాము కుమార్తె ఆ బంధింపబడితే సైతాన్ ఆ వాక్యము అన్న ద్వారా రిలీజ్ అయినప్పుడు నేను షాకింగ్ అయిపోయినా అంటే ఆ యొక్క అబ్రహాం కుమార్తె వాగ్దాన వారసులు కదా కాబట్టి ఆమెకు బంధకాలు ఉంటాయి ఏంది అంటే రక్షింపబడ్డ వాళ్ళు కూడా సైతాన్ని బంధకాలు ఉన్నారు బలహీతలు ఉన్నారు అనేది అక్కడ రివీల్ అయిపోయింది మైండ్ ఓపెన్ అప్ అయింది అనట్టు ఆ వాక్యం దేవుడు అన్న ద్వారా మాట్లాడినప్పుడు నేను కూడా చాలా ఇంట్రెస్ట్ ప్రభావి ఎప్పుడు ఇంతకాలం చదివిన ఎప్పుడు ఇది అర్థం కాలేదు అన్నప్పుడు అర్థం అయిపోయింది అప్పుడు కనెక్ట్ అయింది వాక్యం అప్పుడు ఆమె ప్రార్థన అన్న వాక్యం చెప్పిండు ఒక పది వాక్యం చెప్పి ప్రే చేసిన తర్వాత ఆ వాకర్ ఏదైతే ఉంటుందో సాధారణంగా అది పట్టుకొని నడిచేది ఆమె తర్వాత ఆ వాకర్ పట్టుకొని ఆమె నడిచేది తర్వాత అన్న ప్రార్థన చేసి సిస్టర్ ఇప్పుడు మీరు మెల్లగా అన్నప్పుడు ఆ అక్కడ ఆ వాక్యం ఏం చెప్తుంది చూడండి వాక్యం ఎట్లా అప్రోచ్ చేస్తున్న వాళ్ళకి రిసీవ్ ఎట్లా చేసుకుని అనేది స్వర్స ఎట్లా వస్తుంది అనేది అక్కడ నేను దగ్గరగా చూసిన చాలా కేర్ఫుల్ గా దగ్గర అప్రోచ్ చేసే చూస్తే ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలా నీ మీద చేతులు ఎత్తు ప్రార్థన చేస్తే అయిపోతాయి సిస్టర్ ఇంకా మీరు మీరు నమ్మాలని చెప్పి అన్న చెప్తే సరే నేను నమ్ముతున్నాను బ్రదర్ అని చెప్పిన ఏసు గారు అంతే కదా అంటే ఆ వాక్యాన్ని ఒక అది సేమ్ అది అట్లా ఆమె ప్రజెంట్ చేస్తూ చేస్తున్నా ఆ వాక్యం తర్వాత ఆయన ఏం చేసి చేతులు చేయబట్టి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వాకర్ మెల్లగా తన లేచింది లేచిన తర్వాత వాకర్ వాకర్ పుట్టుకుంది ఫస్ట్ సిస్టర్ వాకర్ మీరు చేతులు వదిలేసింది అని అప్పుడు నేను వాకని జరిపిన ముందుకి జరుపుతూ ఉంటే ఆమె అది కొట్టుకోకుండా కొంత కొంతసేపు అటు నడిచింది అటు నడిచింది మళ్ళీ అటు నడిచిన తర్వాత కూర్చున్నట్లు అట్లా దేవుడు కార్యం చేసింది కానీ అబ్రహం చర్చిలో ఎంతమంది సేవకులతో మాట్లాడటం అనమాట ఎంతమంది సేవకులు కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరేషన్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిటికీ ఆ దుష్టాత్మ నుంచి వాళ్ళకి విడుదల కలిపడానికి ఏమో ప్రభు అక్కడ నడిపించిందేమో అనిపించింది అన్న మాట్లాడుతుంటే అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా అందుకోసమే దేవుడు ఇక్కడ నడికిచ్చిండేమో అని చూడండి దేవుడి కార్యాలు దేవుడి విధానాలు అనేది ఎన్నో విధాలుగా ఉంటాయి కదా ఇది ఒక సాక్ష్యం అంటే దేవుడు చేసిన మేలు నేను మీతో పంచుకోలేదు సాక్ష్యం చెప్పండి కాబట్టి నేను అది నేను చెప్తా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆయన కార్యాలు అమోఘంగా ఉంటాయంట అందుకే మనం ఎప్పుడైతే మన సేవ పరిచయాలు మనం ముందుకెళ్తామో ఇవన్నీ రిలీజ్ అయితే ఉంటాయి దేవుడు మనకి దేవుడు ఎన్నో కృపారాలు ఇచ్చి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చిండు మనకు తెలియదు కానీ ఎప్పుడు యాక్టివేట్ అయితాయి అంటే సూర్లోకి వెళ్ళినప్పుడే అప్పుడు అక్కడ రివ్యూ అయిపోయింది కానీ ఇంకో నుంచి వాక్యం చెప్తున్నాయి కానీ అబ్రహాం కుమార్ తె ఆ అసలు బంధకాలు ఉంటుంది ఏందనేది అప్పుడు నాకు అర్థమైంది అబ్రహాం కుమార్కి వేడు రక్షణ లేదని కొంతమంది ఉంది అప్పుడు నేను ఒక వాక్యం తయారు చేసుకున్నా అన్న వాక్యం ఎప్పుడు చెప్పిన నేను ఒక వాక్యం దాన్ని ఒక షిఫ్ట్ రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వాక్యం చెప్పు అంటే దేవుడు చూడండి ఆ టైంలో నాకు కూడా అర్థం కాలేదు అంటే అందుకోసమే దేవుడు పంపించిందేమో మమ్మల్ని ఆ హెబ్రోన్ బ్యాగ్ సంఘాలకు నాకు అర్థం అయిపోయింది కాబట్టి దేవుడు చేసిన మేలు ఎన్నో కార్యాలయం చేసిండ్రు కాబట్టి బలంగా దేవుడు వాడుకున్న వాడుకున్నాడు కొన్ని చేసిండు ప్రభు అక్కడ కాబట్టి దేవుడి సాక్ష్యం దీక్ష రాడ్ ప్రైజ్ రాడ్ చంద్రశేఖర్ చేద్దాం పరిశుద్ధురవ తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకునిచున్నాం ప్రభా ఈ యొక్క ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమన్నైనా తెచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి మీకు ఎంతో మదనాలు ప్రభావ మరోసారి మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క ప్రకరణ గ్రంథంలోని వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ నిర్గ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము మహిమార్థంగా అన్నిటిని మీ చేత నడిపించాలా అటువంటి పరిస్థితుల్లో అటువంటి సేవ పరిచయలో మమ్మల్ని నడిపించమండి ఈ శ్రీ క్రీస్తు పరుషం ప్రార్థిస్తున్నాం తన శ్రీ క్రీస్తున్న మీకందరికి శుభాభివందనములు ఈరోజు తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ బబులోను కాలంలో అని బైబుల్ వాక్యం చెలగిస్తా ఉంది ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయంకు వచ్చినప్పటికీ మనం చూస్తుంది దేవుడు ఏ రీతిగా తన బిడల్ని పరిపాలన నడిపిస్తున్నది అదే విధంగా ఈ రోజు మధ్యాహ్న కాలంలో కూడా ఒక సంఘంలో మనం చూస్తా ఉన్నాం నాణ్య గ్రంథము ఏడవ అధ్యాయంలో కూడా అదే వాక్యాన్ని కొంచెం కనీసం ఆగండి ఏడవ అధ్యాయంలో దానిలో గ్రంథము ఏడవ అధ్యాయంలో నిన్న మేము చూస్తా ఉన్నాము వాక్యం మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చుండడము తన దగ్గర మనుషు కుమారుడు రావడం దాని తర్వాత మహావృద్ధుని దగ్గర నుంచి తన సింహాసనము అగ్నిమయము దానికి చక్రములు అగ్నిమయమైన చక్రములు ఆ యొక్క సింహాసనం కింద నీటి మంటే లావా లాగా అదిని పొంగుకుంటా వస్తూ ఉంది అతని సన్నిధిలో తనకు పరిచారకులుగా ఉన్నవారు ఉన్నారు తర్వాత గొప్ప జనం మనం చూస్తూ అక్కడ కాబట్టి అక్కడ సింహాసనాల మీద కూర్చున్న ఇద్దరే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం ఈ దినం కాబట్టి ఆయన సన్నిధిలో ఉండేది ముందు పరిచారకులే ఎన్నోసార్లు నేను చూపించిన కూడా మీకు పలుగరాజ్యంలో మొదట గొర్రెలకి సన్నిహితంగా జీవించే వాళ్ళంతా ఆ పరిచారకులే తర్వాత గొప్ప జన సమూహం బహు దూరంగా ఉంటారు ప్రభుకి కానీ అది నాకు ఎట్టి పరిస్థితులు నచ్చలేదు ఎందుకంటే ఆదివారాలు సంఘాలకి పోయి ఎన్నో సంవత్సరాలు దీవెని పెడేలాగా జీవిస్తూ పర్లోకం పోయినాక అంత దూరంగా ఉండాలనేది భరించరాని స్థితి అందుకే గొప్ప జన సమూహానికి ఈ విషయాలు మనం చూపిస్తూ ఉంటాం మతపరమైన ఇవన్నీ ఎందుకు చూపిస్తామంటే కనీసం వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహించి ఆయన సన్నిధికి వస్తారని మన పిలుపు దాన్ని సంబంధించింది ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని శరంలో ఉన్నప్పుడే గ్రహించి దాన్ని అవలంబించుకొని జీవిస్తే పరలోకానికి వారు ఆయన సన్నిధిలో పరిచారకులాగా నిలబడతారు లేకపోతే బహుదూరంగా ఉంటారు ఆయన అది బహు బాధాకరమైనది అది యుగ యుగములు ఉండబోయే కాలం అంటే శాశ్వతంగా అక్కడ ఉండబోతున్నాం కాబట్టి మనము ఆయన సన్నిధిలో ఆయనకు సమీపంగా ఉండాలా ఆయనతో సంభాషించే వారిలా ఉండాలా కానీ బహు దూరంగా ఉంటే భయమే కదా అంతేం మాట్లాడలేరమానట్టు కాబట్టి ప్రకటన గ్రహంలోని వాక్యాన్ని మరికొని ఇది నాక్చువల్గా అయితే గోగు మా అన్న అంశము ఆరంభించాలా వస్తూ ఉంటే కూడా బదార్థాన్ని ఈరోజు వేరే టాపిక్ ఉంటుంది బ్రదర్ అయితే పోయిన వారం వరకు మనం చూసింది ఏంటంటే వెయ్యిండ్ల పరిపాలన అన్న అంశం గురించి కానీ నేను చూపించిన మీకు వ్యాఖ్య ప్రసారంగా అది వెయ్యిండ్లు కాదు అని దాని తర్వాత ఇంకొక వెయ్యిళ్ళు కూడా ఉందని చెప్పినాను కాబట్టి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పరిచయాలు ఇప్పటి కనీసం ఆ రీతిస్తే రెండు సంవత్సరాలు అయిపోయింది కదా కాబట్టి ఆయన సైతాన్ని ఏ రీతిగా చిత్తగొట్టి బంధించిండు వాటిని ఏ రీతిగా నిరావేదంగా చేసిండు ఆ రోజు నుంచి ఈరోజు చూసుకుంటే కూడా రెండు సంవత్సరాలే కదా ట్వంటీ ట్వంటీ మనం ఉంటున్నాము ఈరోజు కాబట్టి ఈరోజు ఒక కొత్త అంశంని మనము పరిచయం చేసుకుంటున్నాము పోద్ఘాతాన్ని చూడబోతున్నాము అంటే చూడండి ప్రకటన గంధము ఇరవై అధ్యాయం ఇరవై అవధ్యాయము ఐదవ వర్షంలో పోయిన వారం పట్టుకునే వారం చూస్తా ఉన్నాం మనము ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన పాలు గలవారు ధనులు పరిశుద్ధుల ఎందురు చెప్పండి ఎప్పుడు మొదటి పునరుద్ధానం జరిగింది మనం చెప్పగలరా ఇవన్నీ ఆత్మీయ సత్యాలు ఇవి ఎప్పుడైతే యేసు ప్రభుత్వం పాటు మనం మరణించి సమ్మధి చేయబడి తెలియలేశామో అది మొదటి పునరుద్ధానం అందులో పాలు గలవారు అందరూ ధనుయులు పరిశుద్ధులు అంటే లక్ష నలభై నాలుగు వేల ఇట్టి వారి మీద రెండో మరణకు మరణములకు అధికారం లేదు మనం మనము దాని మీద విజయం పొందిన వరం కాబట్టి దానికి మన మీద అధికారం లేదన్నట్టు నువ్వు దాన్ని గదించొచ్చు అన్నట్టు ఎవరన్నా మరణాన్ని గదించగలరా ఎందుకంటే మరణం అనేది ఒక దేవ ఒక ద ఒక చేతిలో ఒక ఘటం అది ఘనహీనమైన ఘటం ఒకనొక దినం మనం వీటిని మరణము అనే ఒక దురాత్మని సాతానుడు ఎట్లా వాని ఆధీనంలో తీసుకున్నా నేను చూపిస్తా వాక్యం ఒకప్పుడు లేకుండే వాని ఆధీనంలో కానీ వాని ఆధీనంలోకి వచ్చింది ఆ అవ్వాలన్నీ కాబట్టి ఇప్పుడు వాడు వాటన్నిటి మీద అధిపతి లాగా కూర్చుని వాడు సింహాసనం వేసుకొని అవి అతను చెప్పినట్లు వింటూనే అన్నట్టు కాబట్టి వాణ్ణి నిరాధానిగా చేసినప్పుడు ఏం తిరుగుతుందంటే ఇవి వాని ఆధీనంలో ఉండేవాళ్ళట్టు వాని మాట వినవాళ్ళట్టు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్తే అవి మాట వినాల్సిందే ఎందుకంటే నీకు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చిండు అని మనం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చూస్తాం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనాలలో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్టి వారి మీద అంటే ఆ మొదటి వెయ్యి సంవత్సరంల గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇట్టి మొదటి పునరుధనము ఈ మొదటి పునరుద్ధనంలో పాల్గల వారు ధనిలను పరిశుద్ధానికి ఎప్పుడైతే ఆయన మరణపుస్తాలో పాల్గొంది వదిలారో మీరే ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ ఇట్టివారి మీద రెండో మరణం అధికారం లేదు నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తాను చడానికి వీల్లేదు అంటే ఇదే విషయం అన్నట్టు ఇదే వాక్యం తర్వాత వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరము రాజ్యము చేయుదురు అక్కడ వెయ్యి సంవత్సరంలో గడిచింది ఇక్కడ వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు యాజక్ అంటే రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్న వాక్యం కానీ ఇది ఒక సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కాదు ఆయనతో పాటు రాజ్యం చేసేవారు యుగ యుగంలో ఏతని వాక్యం కానీ ఉపమా రీతికి చెప్పబడ్డాయి ఇవన్నీ వెయ్యి సంవత్సరంలు అంటే ఒక ఒక ఇంచుమించు ఒక లెక్క అన్నట్టు కొంత కాలము అని చెప్పడం అన్నట్టు అయితే వెయ్యి సమస్యలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపకూడను ఎందుకో చూడండి ఇప్పుడు ఎనిమిదో వర్షంలో సైతాన్కి దేవుడు ఒక పని అప్పగించి ననేసి ఎన్నిసార్లు చూపిస్తాను పాత నిబంధన కాలం నుంచి మొదటిదిగా ఐగుప్తులో తొలిచూలు మరణానికి గురి కావడం మృత్యువు ఎవరింట్లో పోతే ఆ ఇంట్లో ఉన్న మొదటి బిడ్డ చనిపోవలసిందే కాబట్టి దేవుని చేతిలో అది ఒక గనహీనమైన సాధనంగా వాడబడింది ఆ ఆత్మ మృత్యు అనే ఆత్మ తర్వాత ఆ హాబు యుద్ధానికి పోయి మరణించలాగానే ఎవరు అదే ఆత్మ చిన్నప్పుడు సన్నిధిలో నన్ను పంపి నేను వాడిపోయి చనిపోయేటట్టు చేస్తా అట్లా అనేక పర్యాయాలు ముఖ్యంగా మనం చూస్తాము దినవృత్తాంతములు ముంపు అధ్యయనంలోకి వచ్చేటప్పటికీ అట్లా మిక్కయ సిదికియ ఇద్దరు ప్రవక్తలు ఎదుర్కొంటారు ఒకరినొకరు అయితే మిక్కయ యహోవ దేవుని ప్రవక్త సిదికియ ఏహో దేవుని ప్రవక్త అని చెప్పుకుంటాడు కానీ అతను దురాత్మ చేత పీడింపబడ్డవాడని అక్కడ వాక్యం చెల్లిస్తూ ఉంటుంది మీకయ్య పిలిపి ఏమంటాడు ఏహో శివార్థ మహాబి అప్పుడు మహాభట్టుడు అతని నక్షత్రం నేను అతను పిల్లనంటే పర్లేదు పిలువసారంటాడు అప్పుడు పిలిచినప్పుడు వస్తాడు వచ్చి చెప్తాడు ఓ మంచిదే యుద్ధానికి పోతావు మంచిగా గెలిచొస్తా పో అని పేలనగా మాట్లాడతాడు అప్పుడు కోపం వస్తుంది మీకయ్య రాజుకి కోపం వచ్చి చూసినావా నా గురించి ఎట్లా కెళ్ళనగా మాట్లాడుతుడు అంటే అప్పుడు చెప్తాడు ఇస్రాల్ కదలారా ఇస్రాల్ సైనికులు ఆ కాపరి చెదిరిపోయి ఉన్నారు అది నేను చూస్తున్నా తర్వాత ఆహాబు యుద్ధాన్ని పై చనిపోలాగానే ఎవరు ప్రేరేపిస్తారంటే మృత్యువు ఎట్లా ప్రేరేపిస్తుంది అంటే యుద్ధం చెప్తా ఉన్నాడు తన దగ్గర ఉండే ప్రవక్తల నోట్లో అబద్ధ ప్రవక్త లాగా ఉండి అబద్ధ ప్రవచాన్ని ప్రవచించినట్లు ప్రేరేపిస్తా అది విని ఆ హాబు యుద్ధానికి పోతాడు అప్పుడు సిద్కియ వచ్చి మికాయ చెంప మీద కొడతాడు మిగయ్య చెంప మీద కొట్టినప్పుడు ఏం జరుగుతుంది మిగయ్య మిగ చెంప మీద కొట్టి నా మీద ఉన్న ఆత్మ ఎక్కడికి పోయిందో చూసినవా అప్పుడు మికాయ్ అంటాడు కొంచెం కాలం ఆదు నువ్వు గదిలో దాచుకుంటావు ఎవడో ఇంటి గదిలో ఎవడో ఇంటి గదిలో దాచుకుంటావు యుద్ధం సమయంలో ఎవడో వచ్చి నేను చంపుతాడు అప్పుడు గుర్తుపిస్తావు అప్పుడు గుర్తుపడతావు అప్పుడు అహాబుతనంటాడు ఇది నెరవేరకపోతే నేను యహోవా దేవుని ప్రవక్తనే కాదు అంటాడు అంటే అంతా గ్యారెంటీగా చెప్పగలుగుతాను కానీ అహాబ దగ్గర ఉండే యాజకుడు సిదికియా తన దగ్గర ఉండే ప్రవక్తలు అందరూ మోసపోయినారు అంటే మోసపుచ్చు ఆత్మ వారిలోకి దూరింది అన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఎట్లా సాధ్యం చూడండి ఇది ఎట్లా సాధ్యం అంటే చూడండి ఏడవ వచనం వెయ్యి సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తనున్న చలన నుండి ఎందుకు వాళ్ళు ఒక సాధనంగా వాడుకుంటున్న దేవుడు ఒక పని కొరకు మొదటి నుంచి వచనం భూమి నలు దిశల నుండి జనములను అంటే ప్రపంచమంతట జనములను లెక్కకు సముద్రకు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని వారిని అంటే ఇదొక గుంపు మాకు తెలుసు బహు సునాసం ఇది నేను అన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర నలభై అంటే ఆల్మోస్ట్ నేను టెన్త్ క్లాస్ లో ఉన్న కొంచెం జరుగుతున్నాయి వాక్యాలు గోగు మాగోగు అనే గుంపుల గురించి సరే ఆ రోజుల చదివిన పుస్తకాలలో గోగు మాగోగు అంటే ఈ రెండు రెండు దేశాలన్నీ జ్ఞాపకం చేస్తుంటారు గోగు అంటే జార్జియా అని మాగోగు అంటే మాస్కో అని అట్లా కొంతమంది చెప్తుంటే విన్ననే కానీ ఎప్పుడైతే ప్రభు జాంగ్ నంబర్ విధానాలు నేర్పిచ్చుంటే మనకి అవి బహు సున్నాసంగా అర్థమైపోతున్నాయి మళ్ళీ ఈ గోగు మాగోగు అనే వారు ఎవరనేది ఈరోజు నేను కొంచెం క్లుప్తంగా మీకు చూపించేసి వచ్చేవారు అనుకో మరి విశేషంగా అందులో వేలిపోతాం మనం అయితే గోగు మాగోగు అన్న వారిని మోసపరిచి అంటే ఇసుకవలే వలె ఇసుక లెక్కకు సముద్రపు ఇసుక రెండు విషయాలు అర్థం చేసుకోండి సూచనలేదు లెక్కకు అంటే లెక్క పెట్టలేనంత ఎవరు వీళ్ళు సముద్రపు ఇసుక అంటే సముద్రపు దరిలో ఉన్న ఇసుక అంటే సముద్రానికి సముద్రపు జీవానికి అలవాటు పడ్డ వీళ్ళందరూ ఉహమాన్ రీతిగా చెప్పాలంటే సముద్రము దేనికి సాదృశ్యము ఆ నీటి ఆత్మలకి సాదృశ్యం మోసకు చెత్మలు అవి అవి ఎజేలు టైప్ ఆత్మలు అన్నట్టు అవి గొప్ప పవిత్రమైన ఆత్మలు అరి కఠినమైన ఆత్మలు సముద్రానికి సంబంధించినవి అందుకే సముద్రాలలో ఎన్నోసార్లు మనం చూస్తుంటాము పెద్ద పెద్ద షిప్స్ చిక్కబడి మరణిస్తారు మనుషులు అందులో అంత గొప్ప వాళ్ళే ఉంటారు ఉంటారు అవి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది ఒక వంద సంవత్సరాల తర్వాత దాన్ని కూడా బయటికి తీస్తే టైటానిక్ ఎట్లా మునిగిపోయిందో అట్లా అయితే ఆ టైటానిక్ షిప్ మీద దానికి సంబంధించిన విషయాలు రాసిపెట్టినట్టు ఏంటంటే ఈ టైటానిక్ షిప్ అనేది ఎప్పటికీ మునగదాన్ని కానీ దాని దాన్ని తయారు చేసిన వాడు ఇది ఎప్పటికి ఎప్పటి ఎటువంటి పరిస్థితుల్లో మునగదు అని రాసుకున్నట్టు దాని కూడా కానీ అది మునిగింది వంద సంవత్సరాలు అవుతుంది అందరి సంగతి బహు ధనికులుండే కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ గోబు మాగోబు అనే వారిని ఎవరు ఈ సైతాన్ని ఏం చేస్తాడు మోసపుచ్చడానికి దేవుడు వాళ్ళ పంపిస్తుండడు మీకు బహు సునాయసంగా అర్థమైపోతుంది ఈ రోజు ఒకసారి చూడండి దర్శనం రాసిన పత్రిక రెండవ విశ్వ రాష్ట్రపతి रिश्वत राशन पत्रिक रो अध्ययन మూడో వర్షంలో చూస్తున్నాం మనము ఆయన రాక సంబంధించిన వాళ్ళ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలనయో బెదరకుండా వలననియో మన ప్రభుని ఏసు క్రీస్తు మనము ఆయన యొక్క కూడుకున్నటను బట్టి మిమ్మను వేడుకొని చాము మొదట భ్రష్టత్వము భ్రష్టత్వము అంటే లా అంటాం లా అంటే ఎక్కడ కూడా న్యాయము విధానాలు కనిపించే ఉన్నాయి ఎక్కడ చూసినా అన్యాయమే ఉంటుంది ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే ప్రపంచం అన్యాయమే జరుగుతుంది ఎక్కడ చూసిన ఆ పవిత్రమని ఎక్కడ చూసినా లాలెస్నెస్ అంటే ఎక్కడ కూడా న్యాయము విధానాలు ఉండేవా చూడండి ఇప్పుడు ఏముంది ఇక్కడ తొమ్మిదవ నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషమైన ప్రేమను అవలంబింపక పోయి నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు పాలమును అనుసరించి ఉండను తర్వాత చూడండి ఇక్కడ ఆ పక్కండవ వచనము బహు కష్టకరమైన వాక్యం ఏంటది ఇంత చేత సత్యంను నమ్మక దుర్నీతి అంటూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపు పంపుచున్నాడు దేవుడు ఎట్లా పంపిస్తాడు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఎందుకు ఎంత చెప్తున్నా పడిన వాడికి ఏమైతుంది హఠాత్తుగా నాశనం సంభవిస్తుంది సత్యాన్ని ప్రేమించకుండా దుర్నీతిని ఎందు అభిలాష గల అబద్ధంను నమ్మునట్లు మోసం చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అబద్ధం నమ్మునట్లు ఎవరు ఎవరు అబద్ధం నమ్మునట్లు ఎవరుంటారంటే ఆహా అబద్ధాన్ని నమ్మిన లేదా దగ్గర దగ్గర మూడు మంది ప్రవక్తలు సిదిగియ శిష్యులు అందరూ ఆహా సిదిగియా ఎప్పుడైతే ప్రవచించిందో ఈ ఇనప్ప కొమ్ములకు నువ్వు సిరియా దేశం రావచ్చు పొడిచి చంపుతావు అని వీళ్ళందరూ సేమ్ పాట పాడుతున్నారు అంటే ప్రవచనము ఆత్మానుసారంగా ఆత్మ ప్రేమంగా రావాలి కదా కానీ ఇక్కడ వీళ్ళు మనుషులు ఎట్లా ప్రవచిస్తున్నారు ఒక సేవకుడు ఎట్లా చెప్తే దానికి తగినట్లు వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు కనుక ఈ ప్రవక్త నిజ మీద కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది పరిణించినప్పుడు తెలుస్తుంది అనుకుంటాను చాలా మంది ఎప్పటికైనా ఒక అబద్ధ ప్రవక్త ఒక జీవం వల్ల నిత్యం సత్యాన్ని పాటించే ప్రవక్త కనిపిస్తున్నట్టు గతంలో చూస్తాము ఇక మీదట చూస్తాము ఈ రోజు కూడా ఉంటుంది నీ బాధ్యత నా బాధ్యత ఏందంటే ఎవరు సత్యాన్ని ప్రేమించి ప్రకటించేవారు ఎవరు అబద్ధంను ఆశ్రయించిన సత్యను నమ్మక వాడి సొంత తలంపులను ఉపయోగించిన వాడు వాడు అటువంటి వాడికి మరీ అబద్ధాన్ని నమ్మేటట్లు మోసం చే శక్తిని పంపిస్తాడు అంటే మోసం అంటే నీకు తెలుసు అబద్ధాన్ని ప్రకటించేవాడు అబద్ధానికి జనకుడు అంటే సైతాన్ దేవుడు వాళ్ళ దగ్గరకు పంపిస్తున్నాడు వారి అబద్ధాన్ని నమ్మేటట్లు అంటే సైతాను దేవుని చేతిలో ఒక గనహీనమైన ఘట్టంలాగా వాడబడుతున్నాడు వాడు ఎవరైతే దేవుడికి విడుదల ఉంటారో ఆ విధంగా వాళ్ళని శిక్షించడానికి వరకు దేవుడు సాతను వాడు పుట్టున్నాడు అన్న విషయం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథాలకు కూడా మనం అదే చూస్తా ఉన్నాం ఏంటంటే భూమి నలుగు నుండి నందుడు జనములను లెక్కకు సముద్రపు ఇక ఉన్న గోగు మా గోగు అన్న వారిని మూసపరచి వారిని యుద్ధంలకు పోగు చేయటకై వాడు బయలుదేరునాడు మనం ఆల్రెడీ ఈ దావేసుకుంటున్నాం ఇంకా ఇది ప్రకృతి సహజంగా నేను కానీ ఇది ఆత్మీయమైన మనం అర్థం చేసుకున్న గోగు ఎవరు మా ఎవరు అని అయితే చూడండి ఒకసారి ఆది ఫస్ట్ టైం మనం చూస్తాము ఇక్కడ ఆది ఆది ఆదికాండము ఆదావా అధ్యయనం ఆదికాండము వాదవాధ్యాయము రెండవ సందేతు కుమారులు భూమేరు మాగోగు మదాయి యావాను తూబాలు మెషకు తిరసు అనువారు అంటే నోవాహు మూడవ కుమారుని కుమారుడు అంటే నోవాకు యొక్క మనమ్మడు అన్నట్టు ఎవరు మా గోగు ఆశ్చర్యపో మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాపేతు ఎవరు మూడవ కుమారుడు ముషికి ముగ్గురు కుమారులు రెండవవాడు హాము యాపేతు హాము చేసిన పాపం మీ నేను ఓకే ఎప్పుడు అది ఎప్పటికూరు చెప్పలేను అది ఎందుకంటే హాముకి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళు కన్నా ఎట్లా పుట్టిన చెప్పండి ఓవరాన్ని చెప్పాలి కదా కణాను శించబడ్డవాడు అన్నది మనోవాహు సేము హాము యాభై లక్లే కాలేదు కదా ఇంకా వీళ్ళదే ఎందుకంటే వాళ్ళు ఆ ఎనిమిది మంది కోడలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆ ఈ యొక్క దేవుడు వచ్చి తలుపు తెరిసేంత వరకు ఎవరిని ఓర్ని కలుసుకోకూడానికి వీల్లేదని చెప్పింది కానీ బయటకు వచ్చినాక ఖనాను ఎట్లా కుర్చిండు నో అప్పు ఖనాన్ని ఇది ఎవరు చెప్పలేరు నేను కూడా ఓపెన్ గా నాకు తెలుసది నేను ఓపెన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని క్లూజ్ సిచ్యువేషన్ గతంలో నోవాహోయ్యందుకు కణాన్ని చూపించండి అంటే కణాన్ని పుట్టిందే అపవిత్రమైన అపవిత్రమైన విధానంతో అదొక క్లూ నేను మీకు ఇస్తున్నా అంతే కానీ ఇక్కడ మటుకు వ్యాపెత్తు అయితే గతంలో నేను చూపించిన మీకు థియాలజీలో ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మనుషుల కొట్టుక తర్వాత వాళ్ళు ఎరితిగా విస్తరించారు ప్రపంచాత్మకంగా అని చెప్పబడ్డ చూస్తే ఇది ఆంథ్రపాలజీ స్టడీ ఆఫ్ మ్యాన్ అంటారు అయితే నోవాహు కా నోవాహు అవోడా ఏం జరిగింది అక్కడి నుంచి భూమిని విస్తరించాల విందు ఆసియా ఖాండానికి మూల పురుషుడు అందుకే ఆసియా ఖండస్థులని ఆసియా ఖండంలో జీవించే వాడిని క్షమాయులు అంటారు క్షమాయులు అదే రీతిగా ఆఫ్రికాకి సంబంధించిన వారిని హమాయిల్ అంటారు అంటే హమాయిడ్స్ అంటారు అంటే హాము సంతతి వారిని ఆఫ్రికెన్స్ అంటారు దాని తర్వాత మూడవ గుంపు యాపేతు ఇంగ్లీష్లో జెఫైడ్స్ అంటారు జాపెత్ జెఫైడ్స్ లేక యాపేత్ యాపేత్ అనే వారు ఎవరంటే యూరోప్ పండిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు బాగా చేసుకోవచ్చు అట్లా అట్లా తీసుకుంటే యాభై తు కుమార్లు ఎవరు అంటే గోమేరు అంటే కొంతమంది అంటారు గోమేరు అంటే జర్మనీ అంటారు ఈరోజు తర్వాత మాగోబు అంటే మాస్కో అంటారు అంటే రష్యా ఈరోజు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి పోయింది కదా తర్వాత యూరోప్ అంతా భయపడుతుంది రష్యాకి ఎందుకు రష్యన్స్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువ కాబట్టి సరే నేను ఆ దేశాలకు ప్రారంభించే పాతవి గతస్థ క్రొత్తమైనవి కాబట్టి మనకు తెలిసి ఇవన్నీ ఆత్మీయమైనవి రోగు అన్న మా గోగు అన్నా ఆత్మీయమైన పదాలు ఇవన్నీ అనేది మీకు వాక్యపరంగా దాని స్ట్రాంగ్ నెంబర్స్ కూడా చూపిస్తాను మీకు నేను కాబట్టి ఆది ఖండము పదో అధ్యయము రెండవ సరైన మనం చూస్తున్నాము ఈ మాగోగు అనేవాడు యాపెతు సంతతి అంటే యాపెతుని దేవుడు సారీ మోస్ట్ గా దేవుడు తన విశాలంగా ఈ సందర్భులు విశాలంగా ఉంటుంది ఇది కూడా విశాలంగా ఉంటుంది అన్నీ ఆశ్రయించు సాగుతుంది అందుకే యూరప్ కన్న దేశాలంటే యూరోప్ లో బాగా ఆశ్రయించబడ్డ ఖండం అన్నట్టారు ఒకప్పుడు సరే ఇప్పుడంతా ఏమంటారు పురుషి దేశాలలో తర్వాత ప్రభుని సేవించడం తగ్గిపోయిన దేశాలలో నాస్తికం లేదా హేతువాదము ఎక్కువైపోయింది ఆ దేశాలలో చర్చెస్ అన్ని ఊతుల పడే కాలంకి ఆ దేశాలు తయారైపోయినాయి ఒకప్పుడు రెండు వేల సంవత్సరాలు దేవుని పూజించిన దేశాలవి దేవుని పూజించినంత కాలము వాళ్ళు బహు ఆర్థికంగా అభివృద్ధి పొందిన వారే మంచి ఆరోగ్యము మంచి అన్ని రకరకాల అన్ని కనుక్కున్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళ హేతువాదులు అయిపోయినారో ఆ దేశాలన్నీ ఆర్థికంగా ప్రసినమైపోతున్నాయి తర్వాత ఆ దేశాలలో పిల్లలు లేరు పుట్టలేరు పిల్లలు అవి పాపులేషన్ మైనస్ రోజులకు వెళ్ళిపోతున్నాయి ఆ దేశాలు కొంతకాలంకి ఏమవుతాయి మైనస్లోకి వెళ్ళిపోతాయి అంటే పిల్లలు పుట్టారు పెద్దలు పిల్లల్ని కానరు వాళ్ళు పెద్ద కాలాలు ముగించే ఆ పాపులేషన్ తగ్గిపోతా ఉంటుంది భవిష్యత్తులో పిల్లలు ఉండరు అవి ఎడారి లాగా అయిపోతుంది కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆది మన ప్రకటన క్రమంలో వారిని మోసపరుస్తుందంట ఏది మోసపరుస్తుంది సాతానుడు అది ఏం చేస్తుంటే భూ నలుదీసే జగన్నను లెక్కకు సముద్రం తీసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధంకు గోగు చెట్టుకై వాడు బయలుదేరాను బయలుదేరింది ఆల్రెడీ అని చూపించగా నష్టపడుతున్నాడు అయితే ఈ గోకు మాగోకు సంబంధించిన విషయాలు కొన్ని జీవస్థానం బస్సులు మీకు చూపించండి నష్టపడుతున్నాను ఏంటంటే ఉదాహరణకి ఎహెచ్కెల్ గ్రంథంలో గోకు మాగోకు సంబంధించిన ప్రవచనాలు బహు దీర్ఘంగా వాయబడ్డాయి అన్నట్టు అదేంటంటే ఎహెచ్కెల్ గ్రంథంలో ఈరోజు కేవలం మీకు ఉప పరిచయం చేస్తున్నా వచ్చే వారం నుంచి బహుదీర్ఘంగా మనం చూస్తాం రెండు అధ్యాయులు యహేజ్కల్ గ్రంథము రెండో అధ్యాయులు ఈ గోరుగు మాగోగులకు సంబంధించిన విషయాలు రాయబడ్డాయి అదేంటంటే యోస్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యుద్ధానికి మనుషులను పోగు చేసుకుంటున్నారు ఎవరు చేసారు సైతన్నడే చేస్తుండ్రు వీళ్ళు అంటే ప్రపంచం అంతటా విషయం ఆ వాద్యం జ్ఞాపకం చేస్తుండే చూడండి మరోసారి ప్రధాన గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచి సారీ ఎనిమిదవ వర్షం నుంచి భూమి నలు దిశలను జనములను అంటే లెక్కకు సముద్రకు ఇసుక ఉన్న వీర్లు ఎవరు వీళ్ళు భూమి అందంతట నలు దిశల జనములు అంటే ఇది మాస్కో కాదు ఇది గోమే రసలే కాదు అంటే గోగు మా అంటే గోగు అంటే జర్మనీ అని మా అంటే మాస్కో అని చెప్తున్నారు వీళ్ళు ఎప్పుడు ఈ మతస్థులు ఈరోజు కామెంట్రీ సార్ అనిపిస్తుంది కానీ ఏ రూపకంగా ఈ రెండు దేశాలకు సంబంధించింది కాదు ఎందుకు ఎనిమిదవ అధ్యాయము మొదటి భాగంలో ఏమో చూడండి భూమి నలు దిశలు జనములను లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు మాగోగు వాళ్ళు అంటే ప్రపంచమంతట నలు అంటే ప్రపంచమంతట కాబట్టి ఇది జర్మనీకి సంబంధించింది కాదు మాస్కోకి సంబంధించింది అసలే సో మనము దేవుని వాక్యాన్ని ఆ రీతిగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి కామెటరీ సార్లో గొప్ప గొప్ప దైవజన్ రాసిన కామెటరీ సార్లో వాళ్ళు ప్రకృతి సహజ చూస్తున్నారు ఎందుకు మాగోగు అంటే రష్యా అని గోగు అంటే జర్మనీ ఈ రెండు దేశాలు ప్రపంచమంతటి విస్తరించి అని చెప్తే ఏ రీతిగా సభాబు చూడండి ఎనిమిదవ వచ్చు భూమి నలు దిశలందుండు జనములను లెక్కకు సముద్రకు ఇసుక వలే ఉన్న గోగు మా అని వారిని మోసపరిచి వారిని యుద్ధం నాకు కోగు వాడు బయలుదేరును వాడు బయలుదేరే దేరును ఇంకా బయలుదేరిండా లేదా అనేది మనం అది తీసుకోవాలి వాడు బయలుదేరును దేరేను అంటే ఆల్రెడీ బయలుదేరిండి కానీ ఇప్పుడు బయలుదేరును అంటే రెడీగా ఉన్నాడు అని చెప్తాను తర్వాత వారు ఎవరు వీళ్ళు భూమి అంతంతటా వ్యాపించి ఎవరు గోగు మాగోగనేవారు భూమి అంతంతటా వ్యాపించి ఇప్పుడు చూడండి కరుషుద్ధుల శిబిరమును ప్రియమైన పఠనమును ముట్టడి వేయగా వరలోక నుండి దిగి వచ్చి వారే గ్రహించను బహు సునాసం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు రోగు మాగోగులు సర్పములు తేళ్లు పరిశుభ్ర పాటేనా గొప్ప జన సమూహం మూటడి వేస్తారు వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు హంటింగ్ చేస్తాను లాంగ్ రికార్డింగ్స్ మీరు లాక్డౌన్ ముందు ఒక ఐదు సంవత్సరాల కింద రికార్డింగ్స్ చూడండి బూడల తీర్పుకు సంబంధించిన ఈ రికార్డింగ్స్ అవి ఇవి చెప్పబడ్డాయి ఏంటంటే సర్పంలు తేళ్లు ఎట్లా నిఘా వేసి గొప్ప జనాన్ని స్పందించుకుంటారు బంధించుకొని మరణానికి అప్పగిస్తారని నేను చూపించాను కాబట్టి ఇక్కడ కూడా అదే చూపడుతుంది సైతాను ఒక పెద్ద గొప్ప వేగమే సర్పములు చేయని వాడి ఆధారంలో వాడుకుంటున్నాడు వాడేం చేస్తున్నాడు వీళ్ళని వాడుకొని వీళ్ళని గొప్ప జనం యుద్ధానికి బయలుదేరిపించాడు వీళ్ళని వారు భూమి ఎంత వ్యాపించరు ఎవరు గోగు మా గోబు కాబట్టి రెండు దేశాలు కావాలని మరోసారి రుచూపరుస్తున్నారు వారు భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పఠనమును ముట్టడి పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను నేను మీకు ఎన్నిసార్లు ఈ విషయాలు చూపించిన ఏంటంటే ఫస్ట్ గొప్ప సమూహం అంతా హస్త సాక్షులు అవుతారు దాని తర్వాత సర్పంలో కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది వారు గొప్ప ముట్టడి వేసినాక పరిశుధ పట్నం అంటే అర్థం చాలా మంది పరిశుధ పట్నము ప్రియమైన పట్టణము అంటే ఇప్పుడు ప్రకృతి సహజంగా ఉన్న ఈ అది రాంగ్ అనేది ఎన్నిసార్లు రుజువు ఎందుకంటే మనది పరమయురుశలేము భూమి మీద ఉన్న ఎరుసలే కాదు పైన ఎరుసలేమని గణితం రాష్ట్ర పత్రికలు చూస్తాం మనం క్రిందున్నది కాదంటాడు క్రిందున్నది మానవున్నది మానవ శారీరకమైనది అక్కడ మన ప్రభు సెలవే పడిన కూడా నేను చూపించిన వాక్యం ప్రారంభంలో కాబట్టి ఇది మటుకు వేరే సదమ కోమర అనే పట్టణాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ మన ప్రభు సెలవే పడినంటే నిజంగా చెప్పండి సదమ కొమర మన ప్రభు సెలవై పడి ఆయన సెలవు కదా సుధమలో ఎక్కడ శిలువబడారు చెప్పుకోండి ఎవరైనా కానీ మన లైన్గా చదువుతాం వాక్యాలు అంటే ఈరోజు ఉన్న ఎరుసలేము దేవుని దృష్టికి సుధమా పట్టణంలాగుందంట అంటే మన ప్రభు సెలవు పట్టణాలు సుధమా గుమరలాగా తయారైనవి ఆ రోజులలో రెండు సంవత్సరాల క్రితంలో అంటే ఊహించుకోండి ఈ రోజు మరి ఎంత అన్యాయం ఉందో మొత్తం రక్తమే ఒలికించింది దేశం ప్రపంచం అంతటి నుంచి మనం ఎక్కువగా రక్తం వెలికించింది అంటే ఎరుసుమే ఎంతమంది పర్వతులను జన్పించింది ఎంతమంది రాజులను జన్పించింది ఎంతమంది యుద్ధాలకు వచ్చి ఆ దేశం మీదకి ఎప్పటినుంచి ఐగుతు కాలం మొదలుకొని అషూరు బబులోను పారసిక గ్రీస్టు అలెగ్జాండర్ టైమ్ వరకు రోమా సామ్రాజ్యం చివరికి అంటే మన ప్రభుత్వ రోమా సామ్రాజ్యం ఈ రాజ్యాలన్నీ ఇంత చిన్న పఠనమైన ఇస్రాయల్ దేశం మీద ఎరుసుం మీదనే అటాక్ చేస్తే ఎంతమంది చనిపోయింది ఆ రోజు వల్ల కానీ ఇప్పుడు అది ప్రకృతి రసంగా మారిపోయింది పాతవి గతించినాయి కాబట్టి పరుషుల పట్టణం ఎవరు అంటే పరమయరుశులెం అంటే దేవుని బిడ్డలు గొప్ప జన సమూహం వీళ్ళు గొప్ప జన సమూహాన్ని ముఠడి చేశారని చూపించిన వాక్యం ఒకసారి నేను చేసి వాళ్ళందరినీ ఇష్టం ఎట్లయితే పట్టించిండో అట్లా సైనికుల ద్వారా వీళ్ళని పట్టేసి ఇష్టం పోతారు అన్నట్టు తర్వాత వాళ్ళ మీద మరణం తీరుకుంటుంది అట్లా గొప్ప జనాన్ని ముట్టడి వేసి చంపుతుంటే దేవుడు ఏం చేస్తుండో చివరికి వారి మీదికి దేవుడికి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది తర్వాత పదోవర్షం వచ్చేటప్పటికి వారిని మోసపరిచిన అపవాది అంటే ఈ గోగు మాగోగు అనే రెండు గుంపులవి ఒకటి సర్పము ఒకటి తేళ్ల గుంపు ఈ గుంపులని మోసగించింది ఎవరు పద వచ్చిందండి వారిని మోసపరిచిన అపవాది ఎందుకు ఈ రెండు గుంపులు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి అబద్ధం నమ్మునట్లు మోసపర్చు ఆత్మను దేవుడు వారికి పంపించని ఇక తీసిన మాట మొదటి తెలుసిన పిండో అధ్యయనంలో అట్లనే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల పడవేబడెను అచట ఆ అబద్ధ ప్రవర్తి ఉన్నారు ఇవి మూడు గుంపులకి ఇవి మూడు ఆత్మ సైతాన్యంత్రిత్వం అంటారు ఈ చైతన్తృత్వంలో ఏంటంటే అక్కడ అపవాది అగ్నిగంధకంలో గుండంలో పడవేబడేడు వాడితో పాటు అక్కడ ఏమున్నాయి రూరం మృగం ఉంది అబద్ధ ప్రవక్త గుండదు అంటే ఈమె రెండు వాడు తయారు అంటే అబద్ధ ప్రవక్త అంటే ఒక్కడ ఒక వ్యవస్థన వారు యుగ యుగములు రాత్రి బగళ్ళు బాధ బాధింపబడదురు విషయం అక్కడ చెప్పబడింది కాబట్టి ఏమంత కష్టతరమైనది కానే కాదు మనకి ఇప్పుడు నేను మీకు జైమ్స్ నంబర్స్ తో వీటికి సంబంధించిన చూపిస్తాను నేను అవకాశం చూడొచ్చు ఎందుకంటే మనం వాత విధానం ఇది పోతే ఏమి కావు మనకి హేస్టీ బృందంకొస్తేనేమో ఈ రోజు వరకు నేను కేవలము న్యూ టెస్టిమెంట్ అంటే ప్రకటన బృందము ఇరవై అధ్యాయంలో చెప్పబడ్డ ఎనిమిదవ వచనంలో ఉన్న గోరువు మాల్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకు అందరికి తెలుసు కొత్త నిబంధన పుస్తకము అంటే కొత్త నిబంధన పుస్తకాలన్నీ గ్రీకు భాషలో మొదట రాయబడ్డాయి తర్వాతనే తర్జమాని చేయబడ్డాయి కానీ పాత నిబంధన పుస్తకము హెగ్రీ భాషలో రాయబడింది కాబట్టి హెగ్రీ భాష గ్రీకు భాషలో బైబుల్ రాయబడింది మొట్టమొదటిసారి కాబట్టి ఏహెచ్కల్ గ్రంథము ఇరవై ముప్పై ఎనిమిది ముప్పై మనం వచ్చేవారం చూస్తాము అది పాత నిబంధన పుస్తకం కాబట్టి ఎవ్రీ భాష రాయబడింది కాబట్టి స్ట్రాంగ్ నంబర్స్ హెచ్తో స్టార్ట్ అవుతాయి హెచ్ అంటే హీబ్రూ అన్నట్టు కాబట్టి పాత నిబంధన పుస్తకాల పదాలు అర్థం చేసుకోవాలంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ డిక్షనరీలో లెక్సిక్ అనటం దాన్ని దాంట్లో అది హెచ్తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు కానీ ఈరోజు మీకు గ్రీకు భాషలో ఇక్కడ మనం చదువుతున్న ప్రధాన ఇరవై పద్దెనిమిది ఎనిమిదిలో వచ్చింది కాబట్టి అది జీతో స్టార్ట్ అవుతుంది హెచ్ నంబర్ హెచ్ కాకుండా జీ నెంబర్తో స్టార్ట్ అవుతుంది వచ్చే వారు నేను ఏం చేస్తాను జీ నెంబర్ కి హెచ్ నెంబర్ కి సంబంధించిన ఆ విషయాన్ని నేను మీకు చూపిస్తూ రాస్తే కొత్త చూడండి జి అది మన గోగు అంటే గోగు అంటే జి లెవెన్ థర్టీ సిక్స్ లెవెన్ థర్టీ సిక్స్ అంటే ఏంటంటే ఈ లెవెన్ థర్టీ సిక్స్ పాత నిబంధన అంటే హెచ్కల్ గ్రంథంలో నుంచి మరియు ఎక్కడ చూస్తాము మనము ఇంకా చూసినాం ఆది కాండ పదవ తీ మా గోగుకి నుంచి వస్తున్నాయి పదాలు అయితే పాత నిబంధన అంటే ఎసుకం చూస్తేనేమో హెచ్ వన్ ఫోర్ ఇట్లా హెచ్ కొత్త నిబంధన వచ్చే వాడికి జీ గోగు అనేది ఏంటంటే హెచ్ ఫోర్టీన్ సిక్స్టీ త్రీ జీ లెవెన్ థర్టీ అంటే ఏ సింబాలిక్ నేమ్ ఫర్ సమ్ ఫ్యూచర్ యాంటీ క్రైస్ట్ అంటే ఉపమన రీతిగా గోగ్ అనేవాడు ఎవరంటే భవిష్యత్తులో ఉండబోయే ఒక అంత్యక్రీస్తు అని చెప్పబడుతుంది ఇక్కడ అదే రీతిగా చేస్తున్నాం అంటే హెచ్ వన్ ఫోర్ సిక్స్ త్రీలో of uncertain derivation gog the name of an israelite also of some northern mesh nation in and raibadipura sari akkarkante brief ga raabadina anta detail ga chupistharedu kaani james and members detailed dictionary le nenu vaatini jamajis meek chupisthanu ocche varamu aithe gog ane vaadu yapeetu manamadu ani indaga nenu chupichina sari magog ane vaadu మాగోగు అనేవాడు జాపేత మనమడు అంటే ఇక్కడ మటు గోబ్ అంటే అంత్యక్రీస్తు అని రాయవాడు ఇది ఇక్కడ అంటే అంత్యక్రీస్తు కూడా మోసగాడు అని అర్థం వాడు మోస మోసం ప్రకటిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ గ్యాపడింది ఇప్పుడు మాగోగు చూస్తున్నాను చూడండి మాగోగు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ జీ త్రీ జీరో నైన్ ఎయిట్ తర్వాత హీబ్రూ G3098 అంటే మాగోగు అంటే ఎ ఫారెన్ నేషన్ దట్ ఈస్ అన్ యాంటీ క్రిస్టియన్ పార్టీ అంట అంటే ఏసు ప్రభుకి వ్యతిరేకంగా ఉండే దేశం ఇది అంటే చెప్పండి ఎన్ని దేశాలు ఏసు ప్రభుకి వ్యతిరేకంగా మనది కూడా ఉంది కదా మన దేశం ఏసుప్రభుకి వ్యతిరేకమే కదా మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని దానికి వ్యతిరేక మన ప్రభునామానికి వ్యతిరేకమే ఇప్పుడు యూరోప్ అంతా ఆ నామానికి వ్యతిరేకం అయిపోయింది మనం అనుకుంటున్నాం మీరు అనుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏసూ అనుగుణంగా ఉందని ఆ దేశానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అది మార్పు చెందనిదిగా అనిపిస్తుంటుంది మనకి ఈరోజుకి కూడా అయినా కానీ అందరూ అడిగే పోవాలనుకుంటారు అది వాళ్ళ ఇష్టము వాళ్ళ జీవితానికి వాళ్ళే లెక్క చెప్పుకోవాలి కాబట్టి కాబట్టి హెచ్ ఫోర్టీన్ ఫోర్ జీరో ఏముందంటే మాగోవ్ అంటే సన్ ఆఫ్ జేఫైట్ ఆల్సో ఏ పార్బేనియన్ నార్దన్ రీజన్ ఇప్పుడు రెండు క్లూజ్ ఇచ్చేయండి ఇక్కడ హెచ్ ఫోర్ మాగోగు అంటే యాపేద్ కుమార్ చెప్పబడేది సన్ ఆఫ్ యాపేత్ తర్వాత ఇంకోటి ఏముందంటే ార్బేరియస్ నార్దన్ నేషన్ అంటే ఆ రీజన్ అంటే బార్బేరియస్ అంటే బహు క్రూరులు అన్నట్టు ప్రేమ జాలి దయా లేనివారు నరమాంస భక్షకులు అన్నట్టు వీళ్ళు బార్బేరియన్స్ కాబట్టి బార్బేరియన్స్ ఆఫ్ నార్దర్ రీజన్ ఉత్తర దిక్కున ఉండే నరమాంస వీళ్ళు అని అర్థం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీకు సునాసంగ గోగు అంటే ఇందాక చూసినాం ఏంటి గోగు అంటే అంత్యక్రీస్తు మాగోగు అంటే హెచ్ ఫోర్ ఫోర్ అంటే నరమాంస భక్షకులు జీవించే ప్రాంతం అని అర్థం బార్బేరియన్స్ అంటే కాబట్టి ఇప్పుడు చెప్పండి అంత్యక్రీస్తు నరమాంస భక్షకులు రెండు గుంపులు అన్నటివి కాబట్టి అంత్య క్రీస్తు అంటే ఆ పొంది తిరు వ్యతిరేకంగా వ్యతిరేకస్తుడు అంటే క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు అంత్యక్రీస్తు అంటే అభిషేకం పొంది దేవునికి యాంటీ అయినవాడు లేక వ్యతిరేకంగా అయినవాడు యాంటీ అంటే వ్యతిరేకం యాంటీ క్రీస్త్ అంటే క్రైస్తుకి వ్యతిరేకం ఎవరు చెప్పండి సర్పమే కదా మొదటి నుంచి కాబట్టి సర్పము సర్ప సంతానము మా సర్ప సంతానం అట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోగు అంటే సర్పము మా గోగు అంటే సర్పసంతానం అని తేళ్ళు కదా ఎందుకంటే తేళ్ళు మా గోగు అంటే ఇక్కడ ఏమిటి నరమాంస పక్షకులు అంటే చంపుకొని పొడుచుకొని కోసుకొని తినేటోళ్ళు అన్నట్టు కాబట్టి చంపడము పొడవడము కోసుకోవడం అంటే తేళ్ళు అన్నట్టు కాబట్టి సర్పములు తేళ్ళు ఏం చేస్తున్నాయి గొప్ప జనాన్ని సమకూర్చుకుంటున్నాయి దేవునికి విరుద్ధంగా ఇది ఆత్మీయమైన యుద్ధం అని మనం అర్థం చేసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడపైన గానీ నువ్వు అనవసరంగా గుష్టి చేతిలో బంధించబట్టు నేను ఇక్కడ మీకు విమోశన ప్రకటించడం కోరుకు వేసుకోవాన్ని వచ్చిండు మరి మనం ఆయన పక్షం మనం కూడా అదే చేయాలి కదా మా గో గోగు వారి చేతుల నుంచి గొప్ప జనాన్ని విడిపించుకోవడం కొరకు మనం ఇక్కడ ఉన్నాం లోకంలో మనకు అనుగ్రహించబడ్డ పని ముఖ్యంగా అదే అన్నట్టు కాబట్టి గోగు మా గోకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం కొన్ని చూస్తా ఉన్నాము మొదటిదిగా హెచ్కెల్ గ్రంథంలో కొన్ని వాక్యలను నేను చూపించేస్తే నేను దినానికి ఇది క్లోజ్ చేస్తాను వచ్చేవారు మరి దీర్ఘంగా మన వీటిని జస్ట్ మీకు ఒక క్లూ లాగా ఇచ్చేసి నేను ముగించేస్తాను హేచ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మీరు కీడిక సమయంలో ముప్పై అధ్యాయము తర్వాత ముప్పై అధ్యాయం ఈ రెండు అధ్యాయులు చదివి సిద్ధంగా వచ్చే వారము వీటిని నేను మీకు ఓపెన్ అప్ చేస్తాను అప్పుడు మీరు వీటిని చూసి ఆశ్చర్యపోతారు ఈ గుంపులు ఎవరన్నాడు ఎందుకు వీళ్ళని మోసగించండి సైతానుడు ప్రపంచమంతట చూడండి ఏజ్కల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ తేదీలో ఏజ్కల్ కలిగిన దర్శనం ఇది ఏది నాకు ప్రత్యక్షమే ఇలాగే సెలవిచ్చింది నరపుత్రుడ మాగోగు దేశపు గోగు అనగా రోషు రోషున్నకును మెషకునకును తూపాలుకును అధిపతి అయిన వాడిని తట్టు అభిముఖమై అతని గుర్చి ఈ మాట ఎత్తి ప్రవచించము అంటే ఇక్కడ ఒక క్లూ ఉంది ఏంటంటే మాగోగు దేశ అంటే గోగు అంటే అంత్యక్రిసం ఇలాగా మనం చూసినాము మాగోగు అంటే బార్బేరియన్స్ లేక నరమాంస పక్ష కులం అయితే ఇక్కడ అనగా రోష్ అంటే రష్యా మెసెక్యూ అంటే మాస్కో టూబాల్ అంటే నాకు జ్ఞాపకం లేదు మర్చిపోయి నేను చాలా సంవత్సరాల నుంచి అయినా వాటి రెఫరెన్సెస్ నేను తీసి మీకు చూపిస్తాను ఇవన్నీ యూరోప్లో ఉన్న ఎందుకు యాపేత సంతతి యూరోపియన్స్ కాబట్టి అదొక క్లూస్ అన్ని మీకు అక్కడ క్లూస్ ఇస్తున్నా కానీ వచ్చేవరము వీటిని బుక్ సిస్టమేటిక్ గా చూస్తాం ఎందుకంటే మనకు టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ అధిపతి అయిన వాని తట్టు అభిముఖమై అతని గురించి ఈ మాట అయితే ప్రవచించము ఏంటది ప్రవీణ యహవ సెలవు ఇచ్చినదే రోషు నకును మెషక్కు నకును తూపాలకు నకును గోగు నేను నీకు విరోజు అయ్యి నాను ప్రసీ అది అమలుపరచబడుతుంది నేను నిన్ను వెనుకకు త్రిప్తి నీ దవడలకు గాలము తగిలించి నీ సైన్యం అంతటి నీ గుర్రములను విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహా సైన్యంగా తీసేదను అంటే సైతాను చేత మోసగించి వాళ్ళ నందరిని బయట తీసుకొచ్చి చూసినా నీతో కూడిన పారశిక దేశకు వారిని కూషీలను కూతు వారి నందరిని దాళ్లను క్షీరస్థానం ధరించు వారి నందిని నేను చేసి ధైరదీసి ఇతను భూమిను అతని సైన్యం అంతి ఉత్తర దిక్కున లోగర్మను అతని సైన్యమును జనము అనేకులు నీతో కూడా వచ్చును అంటే ప్రపంచం అంతటా యేసు ప్రభుకి విరుద్ధంగా తయారైపోయింది ఇదే నేను అనేక పర్యాలు మీకు చూపిస్తున్నా ఈ లోకమంతా ఈ లోకం యేసు ప్రభుకి విరుద్ధంగా తయారైపోతుంది ఎందుకంటే ఇవన్నీ మీకు తెలుసు ఈ లోకం ఈ లోకంలో ఉండే దేశాలు అన్ని నీడలు నిజ స్వరూపాలు ఆ యొక్క పర్లోకంలో చిక్కబడ్డాయి సాయిదాన్ పథకాలలో అని చెప్పిన పరలోకమే ఎన్నో లెవెల్స్ అలా ఉంది అని కాబట్టి అక్కడ రకరకాల ఆ సృష్టిలో దేవుని సృష్టిలో రకరకాల జీవరాశులు అక్కడ ఉన్నాయన్న విషయం నేను మీకు అనేక పర్యాలు చూపిస్తా ఉంటాను అయితే ఇవన్నీ దుష్టశక్తులు ప్రతి దేశాన్ని వాడి ఆధీనంలో తీసుకుంటానే ద్వితీయోపదేశాలు గతం కొన్ని కాలం శక్కి నేను చూపించిన కాబట్టి ఇప్పుడు ఇవన్నీ యేసు ప్రభుకి విరుద్ధంగానే అంటే మీరు ఊహించుకోవాలి యేసు ప్రభుకి విరుద్ధంగానే అంటే దేవుని బిడ్డలకి ఉపజనంని వాళ్ళు ముట్టడి వేస్తున్నారు ప్రపంచమంతటా నేను ఈ విధంగా బలవ చెన్నా నెక్స్ట్ క్రైస్తవులకే ముట్టడి చర్చ్ ప్రాపర్టీస్ మీద వాళ్ళ కనుబడింది ఎందుకు కొన్ని చర్చెస్ కి వందల ఎకరాల భూమి ఉంది దాన్ని కొట్టేస్తామండి తమని తమవి కాని ఉనికి పట్టణను ఆక్రమించుకునే వాళ్ళు వీళ్ళు ఎవరు తేళ్ళి ప్రకృతి సహజంగా కావచ్చు అన్నిలు ఆత్మీయ పరంగా మతపరమైన జీవ మతపరమైన వాళ్ళు కాబట్టి ముప్పై అధ్యాయం అంతా ఈ గోగు మా సంబంధించిన వాక్యాలు ఏచిల ప్రవచనాలు అవి ఇంతవరకు నెరవేరదు ఇప్పుడు స్టార్ట్ అయినాయి నెరవేరడం అదే మనము అందుకే కరెక్ట్గా ప్రటన గ్రంథము ఇరవైవ అధ్యాయం జానిస్తుంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఈ వాక్యాలన్నీ ప్రకృతి సహజంగా కానీ మనకు తెలుసు ప్రకృతి సహజంగా అనుకుంటున్నారు అందరు కానీ ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయి ఒక్కసారి గొప్ప జనాన్ని వీళ్ళు ముట్టడి వేస్తారు అది మీరు త్వరలో చూడబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచంలో టార్గెట్స్ కాబట్టి వీటిని గ్రహించిన మనము ఏ రీతిగా జీవించాలా ఒకటి ఏంటంటే నీ ప్రార్థనలో నువ్వు గొప్ప జనాన్ని విమర్శించుకోగలవు వాళ్ళు వాళ్ళని వేసినప్పుడు పోయి వాళ్ళకి చూపించి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి వాళ్ళ చివరికి అందరూ కొండలకు పోవాలి యువదేళ్ళ నువ్వు వాళ్ళందరూ కొండలకి పారిపోవాలను అని ఏసు ఇరవై నాలుగో నెల చెప్పాడు కాబట్టి ఎట్లా ఆయన దగ్గరకు పారిపోవాలా ఈ రాత్రి ఈ విషయం నువ్వు గ్రహించాలా ఎరితిగా నేను ఏసు అనే కొండ దగ్గరికి పారిపోవాలి కొండ కోట నీవే నా దాజు చోటు నీవే పాట పాడుతున్నావు కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు పోయినప్పుడు అయినా కాపుదలలో ఉంటే ఈ మోసపుచ్చు ఆత్మలు నిజానికి రానియడు దేవుడు సత్యాన్ని ప్రేమించేవన్నట్లు మోసపుచ్చు ఆత్మ రాలేదు కాబట్టి అటువంటి ప్రేమలో జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలని పారాయణ కూర్చున్నారుసేపు పరుషు జనబాబు తండ్రి మీకు మన అన్నైనా మా అన్న రెండు గుంపులని మీరు ప్రపంచాత్మకంగా మోసపుచ్చిన ఆత్మకి అప్పగించిన వీళ్ళందరూ మోసపోయిన వాళ్ళు ప్రభావం తాము దేవుని సేవ చేస్తామనుకుంటున్నారు కానీ వాళ్ళు దుష్టిని సేవ చేస్తున్నారనేసి మీరు వివాహాన్ సువర్తలు అనేక పరియాలు చంప చూపించినారు మిమ్మల్ని చంపు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు అని మీరు మాకు చూపిస్తున్నారు ఆ వాక్యం ప్రభావం కాబట్టినైనా ఆ టైము ప్రపంచాత్మకంగా జరిగే సమయానికి మేము రెడీగా అయిపోతున్నాం అయినా సహాయపడండి ఏరితే గొప్ప జనానికి వీటన్నిటిని చూపించి వారిని బయటికి లాక్కొని రావాలా ఆ ఒక్క పని మీరు మాకు అనుగ్రహించినారు కాబట్టి దాన్ని విశ్వసతతో విధేతతో నేను దాన్ని కొనసాగించలే సహాయపడండి ఈ రాత్రి మంచిగా అనుకరించి వేయకుని లేచి మనసు తెచ్చినా సహాయపడమండి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన్న ప్రార్థించున్నాం తండ్రి ఆమె మనతో ఏసుక్రీస్తు యొక్క కృపా సమాధానం నరికింటూ మనందరికీ సదాకాలంతో సందర్ ప్రైజ్ లో ప్రైజ్ లో